సంకీర్తన సంఖ్య యాభై ఏడు విడుమనవో రోలు విడుమనవో వేగ విడుమనవో తల్లి వెరచీ నీ బాలుడు ఎన్నడూ గొల్లెతల ఇండువే మారుజొచ్చి వెన్నెలు పాలును వెరజడు వెన్నెల నీ కోపమింత వద్దు నీకు నీ కన్నుల నవ్వుల ముద్దుగారి నీ బాలుడు సారెకు పెరుగుల చాడెలు నేడు మొదలు కోరయ్య కోలల పగుల మొత్తడు కూరిమిలేగా నీవు కోపగించగా కన్నీరు జోరునరాలగా నిన్నే చూచి నీ బాలుడు చాలు నీ కోపమిది సరిలేని మద్దులివి రోలనే ఇట్లను విరుగద్రోయెడు మేలి మీ వెంకటపతి మేటి నీ కుమారుడిదే కేలిత్తి నీకు మృక్కెడినిదే బాలుడు